విశేషణ అవిద్యాుపస్థాపితనామూరిచేదామానిన తర్మాన్ స్వాత్మని కల్పయత శారీరస్య ఉపపద్యతే చూడండి వీడు ఉన్నాడు శారీరుడు అంటారు వీడి శారీరుడు అంటారు శారీరుడు అంటే శరీరమునందు ఉన్నవాడు శరీర భవ అంటే జీవుడు అర్థం ఈ జీవుడు వీడు అజ్ఞానిగా ఉంటాడు అజ్ఞానం చేతనే వీడు జీవుడు జ్ఞానం ఉంటే జీవుడు ఎందుకు అవుతాడు కేవలము అజ్ఞానం అవిద్య ఆ విద్య ఏం చేసి పెడుతుంది అంటే వీడికి ఒకటి వీడికి తయారు చేసి పెడుతుంది ప్రత్యుపస్థాపిత అంటే తయారు చేసి వీడికి అందజేయటం ఏమిటి తయారు చేసి అందజేస్తుంది నామరూప పరిచ్ఛేదాన్ని తయారు చేసి అందజేస్తుంది ఏమండి ఇప్పుడు దేహముందండి దేహము నామరూపములా నేనా నామరూపము నామరూపములు కాబట్టి పరిచ్ఛిన్నంగా ఉంటాయి అల్పంగా లిమిటెడ్గా ఉంటాయి ఈ నామరూపముల యొక్క పరిచ్ఛేదం వీడికి తయారైంది ఆ మాయాశక్తి వీడికి తయారు చేసి పెట్టింది తయారు చేసి వీడికి ఇదిగోరా ఇది ఇది తీసుకో అని అందజేసింది వీడు దేహాన్ని మనం అలాగే తీసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఈ దేహము ఈ సృష్టి ఉండే ప్రకృతి తయారు చేసి మనకు అప్పజెచ్చింది తల్లి గర్భంలో వీడు ప్రవేశించినప్పుడు ఎంత కూడా ఒక కణం ఉండేవండి ఇప్పుడు ఆ కణము మిరక్కి మిరకులు ఏమిటని అడిగారు మరి ఇవి ఇదే మిరకులు ఉంది ఒక కణం అంటుంది ఇవి కణం అంటే మైక్రోస్కోప్ కింద చూడాలి లేకపోతే కంటికి కూడా కనపడదు ఆ కణం ఆ కణము ఇప్పుడు హండ్రెడ్ కేజీ ఎలా పడితే తిట్టబెట్ట ఉందంటే మరి అది మహిమ కాదు అది ఇంతకంటే వేరే మహిమ ఏం కావాలి ఒక కేజీ ఒక కణం హండ్రెడ్ కేజీ అయింది దట్ ఈస్ ఈ హండ్రెడ్ కేజీ దేహం ఎక్కడి వచ్చింది ప్రకృతి ఏంటో ప్రకృతి అంటే మాయాశక్తి మనకు తయారు చేసి ఇచ్చింది ఆ ఇచ్చిన దేహం ఏమిటి నామరూపములుగా ఇచ్చింది అంటే దానికి అందమైన పేరు ఒక ముద్దైన రూపం తయారు చేసి ఇచ్చింది ఓ వంద ఒక ముద్ద చేసి ఇచ్చింది అనుకోండి వీడికి దానికి అందం అనేది ఉండదు అలా కాకుండా చేతులు కాళ్ళు ముక్కు చెవులు కళ్ళు అంటూ ఈ రకంగా ఆ నామ పరీక్ష తయారు చేసి వీడికి అందజేసింది అందజేస్తే వీడు ఏమనుకోవాలి ఇది నేను కాదు ఈ ప్రకృతి తయారు చేసి ఇచ్చిన బొమ్మలు ఇదే వీడు తెలుసుకోవాలా తెలుసుకోండి తెలుసుకుంటే ఆ జ్ఞానం ఎందుకు అవుతుంది ఆ జ్ఞానం అవిద్య చేత వీడు ఏమనుకుంటున్నాడంటే ప్రకృతి తయారు చేసి ఇచ్చినటువంటి నామరూపములు తానే అనుకుంటాడు వాటి యొక్క ధర్మములను తద్ధర్మాన్ స్వాత్మని కల్పయత దాని అభిమానం పెట్టుకుంటాడు అభిమానము అంటే నేను నాది కానీ అభిమానం ఇప్పుడు ఇది నాది అభిమానం ఇది నేను అభిమానం అలా నేను నాది నేను అభిమానము అంటాను వీడి దేహం మీద అభిమానం పెట్టుకుంటాడు కొన్ని అభిమానం పెట్టుకుంటే తత్వం ఏమిటంటే అంత తప్పే మీరు అంతా తప్పే ఎందుకంటే తద్ధర్మాన్ స్వాత్మని కల్పయత ఆ దేహానికి ఉండే ధర్మాలు ఎన్నుంటే అవన్నీ తనెందుకు కల్పించుకుంటాడు అది పుట్టే నేను పుట్టానంటాడు అది ముసళ్ళైపోతే నేను ముసళ్ళు అయిపోయాను అంటాడు సో ఈ విధంగా అటువంటి జీవుడు ఉన్నాడే కేవలం అజ్ఞానం చేత జీవుడుగా ఉన్నాడు వాడు దివ్యుడు కానీ అమూర్తుడు కానీ అప్రాణుడు కానీ అమనస్కుడు కానీ వాడు ఎందుకు అవుతాడండి కాబట్టి ఆ భూతయోని అప్రాణ అమనాహని వర్ణిస్తూ ఉంటే నువ్వు జీవుడు అంటాటయా తస్మాత్ సాక్షాత్పనిషదః పురుష విహోచ్యతే కాబట్టి జీవుణ్ణి చెప్పట్లేదు అక్కడ ఆ మంత్రంలో దివ్యోహ్యమూర్త పురుష అంటే అది జీవుడు కాదు ఆ పురుషుడు అంటే మీరు కూడా అప్పుడప్పుడు పురుషుడు అంటూ ఉంటారు అందుకోసం జీవుడు ఆ పురుషుడు అంటే జీవుడు పురుషుడు కాదు వీడు ఔపనిషద పురుష ఉపనిషత్తులెందు ప్రతిపాదింపబడే పరబ్రహ్మ పూర్ణ పరబ్రహ్మ అనర్థం ఆమంత్రానికి కాబట్టి జీవునికర భూతయోని కాదు తధానా ప్రకృతి భూతయోని భేదేన వ్యపదిశతి అక్షరాత్ పర తర ఇప్పుడు సర్ప అక్షరాత్పరతర అనే దాంట్లో ఉండే సందేహం ఇప్పుడు శీతలవుతుంది విశేషణాన్ని బట్టి దివ్యోహ్యమూర్త అనే విశేషణాన్ని బట్టి భూతయోని అక్షరము జీవుడు కాదు అని కొట్టిపరచాం ఇప్పుడు భేదవ్యపదేశాన్ని బట్టి విశేషణ భేదవ్యపదేశాభ్యాంచేతరవు అది యథా యథాసించం విశేషణం చేతి జీవుణ్ణి భేదవ్యపదేశం అనే హేతువుతోటి ప్రధానాన్ని తిరస్కరిస్తున్నారు భేదం వ్యపదేశం చేశారు వ్యపదేశము అంటే నిర్దేశించుట నిర్దేశించటం ఇది ఇలాగా అని చెప్పడం చెప్పడాన్ని వ్యపదేశము అంట ఇప్పుడు ఈ అక్షరం ఇప్పుడు ఏమని చెప్తారంటే ఇక్కడ ఆ ప్రకృతి గలదు ఆ ప్రకృతికి అతీతమైనది ఈ పరబ్రహ్మ ఈ భూతయోని అక్షర పరబ్రహ్మ ప్రకృతికి అతీతమైనది అని ఆ విధంగా భేదవ్యపదేశం చేశారు భూతయోని అక్షరపర బ్రహ్మ ప్రకృతికే అతీతము అని భేదవ్యపదేశం చేస్తే ఇప్పుడు అది ప్రకృతి కంటే భిన్నమవుతుందా ప్రకృతి అయిపోతుందా ప్రకృతి కంటే భిన్నం అవుతుంది కాబట్టి ప్రకృతి లేక ప్రధానమే జగత్కారణము అనే వాదము పోసాడు తెలిసిందండి అల్లిమెంట్ తెలిసిందే కదా దాన్ని వివరిస్తారు అక్షరమ వ్యాసృతం నామరూప బీజశక్తి రూపం భూత సూక్ష్మం ఈశ్వరాశ్రయం ఇప్పుడు అక్షరా స్పరత స్పర అన్న చోట అక్షరం నేని ఎందుకంటే అక్షరము పరము దానికంటే పరము భూతయోని అని చెప్తున్నారు ఆ అక్షరము అక్కడ ఆ సందర్భంలో అక్షర శబ్దానికి అర్థం ఏమిటంటే మాయాశక్తి అని అర్థం ఎటువంటి మాయా అక్షరం అవ్యాకృతం మాయాశక్తి అంటే అవ్యాకృతం అంటే నామరూపం వ్యాకరణములు లేనిది ఇది కొంచెం వేదాంతంలో అసమానం వచ్చే టాపిక్ అంటే కొందరు కొత్త ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తూ ఉంటాను వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని కూడా మనతో పాటు పట్టుకెళ్ళాలని అందుకోసం హెచ్చరిక అంతకంటే మరొకటి ఈ నామరూప వ్యాకరణము అని ఒకటి వస్తూ ఉంటుంది లేదా శ్రద్ధగా చాలా కాదు కానీ కొత్త వాళ్ళకి నామరూప వ్యాకరణము అంటే ఇప్పుడు చూడండి ఒక కేజీ బంగారం కొన్నారు కేజీ బంగారం కొని ఇప్పుడు దాని నుంచి రకరకాల నగలు చేయించారు ఇదొక పెళ్లికి గుప్తేరం చేసుకుంటే కలిసి వస్తుందని కేజీ కొనేశారు కొనేసి ఓ ఈ నగలు ఆ నగలు ఆ నగలు ఈ నగలు కొడుకులకి కూతుళ్ళకి అందరికీ అందరికీ కావాలి నగలు నగలు ఎక్కడ లేనివాడేవాడు అందరికీ నగలు చేయించారు ఎన్ని నగలు చేయించారంటే మొత్తం పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఓ పాతికి నగలు చేయించారు ఈ పాతికి నగలకి పేర్లు రూపాలు ఉంటాయి నామరూపాలు ఉంటాయి కానీ ఆ నామరూపాల లిస్టులో ఈ కేజీ బంగారం ఉంటుందా ఉండదు అమ్మ రూపాయల లిస్టులో ఉండదు అండి దాని నుంచి వచ్చిన నగల నగలు అన్నీ లిస్టులు ఉంటాయి తప్పిస్తే ఆ లిస్టులో కేజీ బంగారం ఉంటుందండి ఉండదు ఇది ఏమైపోయింది ఆ కేజీ బంగారం ఇరవై ఐదు నగల వేసి ఎరా కేజీ బంగారం ఉన్నారు కదా ఇరవై నగలే ఉన్నాయి మరి ఆ కేజీ బంగారం మాటలు ఏమిటి అది ఎక్కడా లిస్టులో కనుక్క కానీ అంటే ఏం అంటే ఇంకా బంగారం ఏమిటండి బంగారం ఖర్చు బంగారం లేదు అని చెప్తారా అలా చెప్పాలి మరి ఏమని చెప్తారు ఆ బంగారమైన అయ్యా ఈ నామరూపాలన్నీ అని చెప్తారు మీరు నగ అనే మాట మానేసి నామరూపము అనే మాటలు ఆడుకుంటే ఆ నగ మీద వ్యామోహం పోతుంది ఇదంతా నామరూపాలే అంటే ఇది వ్యామోహం ఏమిటండి నామరూపములు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అది వేదాంతం మాట వ్యామోహం పోతుంది ఏమంటే ఈ కూర చేయమంటారా ఆ కూర చేయమంటే ఏదైతేనే నామరూపాలు ఏదో ఒకటి చేయండి అనుకోండి వాడు నిజంగా నామరూపాలు జయించినట్ట అల్టిమేట్గా నామరూపాలను జయించాలి నామరూపాలు సత్యం కాదు ఎనివే సో సత్యం బంగారం ఆ బంగారం సత్యం అది తాను ఉంటూనే తను ఎక్కడికి పోలేదు అంతా అలాగే ఉంది ఉంటూనే తన ఇన్ని నామరూపాలని ప్రకటించింది దాన్ని నామరూపం యా కారణము వ్యాకరణం అని ఎందుకు అంటారంటే ఇది చెప్పాను నేను అయినా ఇంకోసారి చెప్తున్నాను రామశబ్దం ఉందనుకోండి శబ్దం ఏమిటి రామ పుసరంత శబ్దం ఇంతే ఉంటుంది రామ మొత్తం శబ్దం అంతా చెప్పమంటే ఏమని చెప్తారు రామహ రామో రామాహా హే రామ హే రామో హే రామాహ అని మొదలుపెట్టి ఇరవై నాలుగు రామతో ప్రారంభమో ఇరవై నాలుగు వచ్చాయి నేను వ్యాకరణం అంట గ్రామర్ కాబట్టి ఇంత పిషరతో ప్రారంభమో ఇన్ని వచ్చాయి కదా అలాగే కేజీ బంగారం ఓ సంచిలో పెట్టుకుని కేజీ బంగారంతో ప్రారంభమై ఇన్ని నామలు వచ్చాయి వ్యాకరణము అంటే అయ్యో అది తీసేయగలుగుతారా ఎవరో ఒక ఆయన తీస్తారు ఆ ప్రసన్నత ఇస్తారు ఆ అంటే సరిపడి సో కేజీ బంగారం నుంచి ఇన్ని నామరూపాలు వచ్చాయి వ్యాకరణము అంటే ఒక్కటే అనేకములుగా ఆగుట వి కారణం వి అంటే వెరైటీ ఆ అంటే మెని కారణం అంటే ఆ ఊత చేయూత బంగారం ఒక్కటే బంగారం కానీ ఇప్పుడు నెక్లెస్లన్నీ నాలుగు కర్ణాభరణాలన్నీ పది సో ఈ విధంగా వెరైటీ మళ్ళీ ఒక్కొక్క వెరైటీలో మెని మెని మెని అంటే హారిజాంటల్ గాను వ్యక్తికలుగానే కూడా ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది నామరూపం వ్యాకరణ వి ఆ కరణ అదేవిధంగా ఒకే మాయాశక్తి ఉంటుంది కాబట్టి ఈ నగలన్నీ రాకముందు దాన్ని ఏమనొచ్చు అవ్యాకృతమే వ్యాకరణ ఇంకా అవ్వలేదు నగలన్నీ వచ్చిన తర్వాత ఏమంటారు వ్యాకృతమే ఇప్పుడు సంసదార బస్ట ఆట బస్తా తీసుకొచ్చి పెట్టారనుకున్నారా ఇదొక బ్యాగ్ అదో బ్యాగ్ ఇప్పుడు దీని నుంచి స్వీట్లు తయారు చేస్తారు పది రకాల స్వీట్లు చేస్తారు స్వీట్లన్నిటికీ పేరేమిటి వ్యాకరణము స్వీట్ ఇంకా చేయలేదు బస్తాల్లో కూర్చొని ఉన్నాయి రెండు కలిపి పెట్టారు దాన్ని ఏమంటారు అవ్యాకరణము అలాగే సృష్టి అంతా ఇది నామరూపం వ్యాకరణము ఈ నామరూపం వ్యాకరణము ఎక్కడి నుంచి వచ్చింది అవ్యాకృత మాయాశక్తి నుంచి వచ్చింది కానీ మీరు చెప్పండి కేజీ బంగారం ఉంది పాకాల నగలు ఉన్నాయి దీంట్లో కారణం ఏమిటి కార్యం ఏమిటి కారణం బంగారం నగలు కార్యం కార్యము కంటే కారణం గొప్పదే కూడా వేదాంతల దృష్టిలో కారణం కంటే కార్యం కంటే కారణం గొప్పది ఇప్పుడు మీరు ఆలోచించండి బంగారం గొప్పదా నగ గొప్పదా అని ప్రశ్న చేశారు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి వివాహం చేసుకోబోతుంది రేపు పిల్లారితే వివాహం ముహూర్తం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళమ్మ బంగారం గొప్పదా నగ గొప్పదా అంటే ఏమని చెప్పింది నగ గొప్పదని చెప్పింది ఏమండి ఇప్పుడు వివాహాలు అయిపోయాయి అంత అయింది అంతా సెటిల్ అయిపోయారు ఇప్పుడు డబ్బు అర్జెంటుగా అవసరం వచ్చి దాన్ని అమ్మకానికి పెట్టారు ఇప్పుడు అమ్మకానికి పెట్టినప్పుడు నగ గొప్పదా గొప్పదా బంగారం చూసిందంటే అదే రకంగా సంసారికి నామరూపాలు గొప్పవా నామరూపాల కంటే అతీతమైన అవ్యాకృత తత్వం గొప్పదా నామరూపాలు గొప్ప వేదాంతికి అవ్యాకృత తత్వం గొప్ప కాబట్టి వేదాంతంలో ఆ నామరూపాలకి అతీతమైనటువంటి ఆ మాయాశక్తిని అది గొప్పది అని చెప్తారు గొప్ప కన్స్యూమర్ వర్సెస్ జ్యూవెలర్ షాప్ ఓనర్ అని ఇద్దరు ఉంటారు జ్యువెలర్ షాప్ ఓనర్కి కారణమైన బంగారం గొప్ప కన్సూమర్కి కార్యమైన నగలు గొప్ప వాడి ఇంట్రెస్ట్ బట్టి ఉంది అదేవిధంగా వేదాంతులకు ఈ నామరూపాత్మకమైన జగత్తు ఇచ్చేది అసలు దీనికంటే గొప్పది కారణమైన పరమ పర మాయాశక్తి అది పరము అక్షరము పరము అంటే నామరూపమాత్మకమైన జగత్తు కంటే అతీతమైనది గొప్పది మాయాశక్తి ఆ అక్షరము కంటే పరహ పరబ్రహ్మ ఆ అక్షరము కంటే ఆ మాయాశక్తి కంటే గొప్పది ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరు జగత్తు పుట్టింది అని మాయాశక్తిని పరమేశ్వరుణ్ణి భేదంతో చూపించారు కదా భేదం వ్యపదేశం చేశారు భేదం వ్యపదేశమే హేతువు కానీ భేదం హేతువు కాదు ఎందుకంటే వాస్తవమైన భేదం లేదు భేదం వ్యపదేశం చేశారు భేదమును చూపించి చెప్పారు ఇక్కడ అక్షరాత్ పరతపర కాబట్టి ఇప్పుడు ఈ జగత్తు యొక్క యథార్థమైన అంతిమమైన కారణమేది అంటే ఈ మిడిల్ లెవెల్లో ఉండే మాయాశక్తిని చెప్తారా లేకపోతే హయ్యెస్ట్ పరబ్రహ్మని చెప్తారా హయ్యెస్ట్ పరబ్రహ్మ అనే కాబట్టి ఆ పరబ్రహ్మయే జగత్కారణము మాయాశక్తి ద్వారా అని చెప్పవచ్చు అంతేగాని పరబ్రహ్మని పక్కన పెట్టేసి ఇదిగో మాయాశక్తియే జగత్కారణము పరబ్రహ్మ సంబంధం లేకుండా అంటే దీని రహస్యం ఏంటంటే పరబ్రహ్మని సంబంధం పెట్టి పరబ్రహ్మ యొక్క శక్తి మాయాశక్తి ఆ మాయాశక్తి ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది అని చెప్తే వేదాంతులు అలాగే చెప్తారు వేదాంతులకు ఆనందమే సాంఖ్యులు ఏమని చెప్తారంటే పరబ్రహ్మ లేదు అప్పుడు ఈ మాయాశక్తికే ప్రధానము అని పేరు అదే జగత్కారణము అని చెప్తారు దాన్ని ఖండించారు అది అంగీకారం కాదు ఎందుకంటే ఇక్కడ ఆ ప్రధానము నువ్వేదైతే అన్నావో దానిని అవ్యాకృతముగా చెప్పి దానికంటే అతీతమైనది పరబ్రహ్మ అని చెప్పారు నీ ప్రధానమునతో అతీతమైన పరబ్రహ్మ జగత్కారణం అవుతుంది అప్పిస్తే నీ ప్రధానం మాత్రం జగత్కారణం కాదు అని నిరాకరించాం చెప్పారు అయితే ఆ ప్రధానాన్ని సాంఖ్యులు కనుక సాంఖ్యులు రెండు పనులు చేయాలి ఒకటి మేము పరబ్రహ్మను అంగీకరిస్తున్నాము చేతన పరబ్రహ్మను అంగీకరిస్తున్నాము నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రధానం ఆ పరబ్రహ్మ యొక్క శక్తి తప్ప వేరు కాదు అని రెండు కనుక వాళ్ళు ఒప్పేసుకుంటే సాంఖ్య సిద్ధాంతానికి వేదాంతానికి ఒకటే తేడా ఏముండదు వాళ్ళు పరబ్రహ్మను ఒప్పుకోరు ఈ మాయాశక్తి అని మనం అనేదాన్నే పెట్టి అదే అసలు సిసలు జగత్ కారణము ఉంటారు ఆ అంశంలో మనం ఖండిస్తాం కాబట్టి మాయాశక్తి కంటే అతీతమైన పరబ్రహ్మ చెప్పారు కనుక అది అక్షర పరబ్రహ్మ కంటే పరము అని చెప్పారు కనుక భేదం వ్యపదేశం చేశారు కనుక ఆ అక్షర పరబ్రహ్మయే జగత్కారణమవుతుంది తప్ప మేము అంటున్నాం ప్రధానము జగత్కారణము కాదు అది చర్చ ఇది భేదం వ్యపదేశము అంటారు ఇప్పుడు ఈ అవ్యాకృతము నామరూప బీజశక్తి రూపం నామరూపాలకి బీజము కారణమైన శక్తి అది భూత సూక్ష్మం ఈ మొత్తం బ్రహ్మాండమంతా కూడా ఏ సూక్ష్మతత్వం నుంచి పుట్టిందో ఆ సూక్ష్మతత్వము అది పంచభూతముల యొక్క సూక్ష్మాంశములు దానిలో ఉంటాయి ఈశ్వరాశ్రయం ఈశ్వరుణ్ణి అంగీకరించి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది కూడా శక్తి శక్తిమాన్ను ఆశ్రయించి ఉంటుంది విధంగా అంగీకరిస్తాం మనం కాబట్టి ఇక్కడ కూడా అక్షరము అంటే వాళ్ళు చెప్పింది ప్రధానం కాదు మనము స్వీకరించిన మాయాశక్తి తప్ప ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండే మాయాశక్తి తప్ప స్వతంత్రమైన ప్రధానం అక్షర శబ్దవాచ్యం కూడా కాదు తస్యవ ఉపాధిభూతం సర్వస్మాత్ వికారాత్ పరహ అవికారో ఈ మాయాశక్తి ఏదైతే ఉందో ఇది అవికార వికారములు లేనిది వికారములు అంటే మార్కులవి లేనిది ఇప్పుడు బంగారము అవికారము నగలన్నీ వేరువేరు వికారములు ఈ వికారములన్నిటికీ ఆశ్చర్యమైనది ఆ తర్వాత ఇంకొకటి ఈ మాయాశక్తి స్వతంత్రమైన తత్వం ఏం కాదు ఆ మాయాశక్తి ఆ పరమా పరబ్రహ్మకి ఉపాధి అవుతూ ఉంటుంది ఆ పరబ్రహ్మ దాని వెంట ప్రతిఫలించి హిరణ్య గర్భనామం చేత వ్యవహరింపబడుతూ ఉంటుంది చూడండి పరబ్రహ్మ మాయాశక్తి ఎందు ప్రతిఫలించినప్పుడు హిరణ్య స్థూల బ్రహ్మాండము నందు ప్రతిఫలించినప్పుడు దానికే విరాట్ అని పేరు ఒక పర్టికులర్ దేహంలో ప్రతిఫలించినప్పుడు దానికే జీవుడు అని పేరు అన్నది ఒకే ఒక పరం బ్రహ్మ ఆయా ఉపాధి సంబంధాన్ని బట్టి ఆయా నామధేయాల కోసం వ్యపదేశము ఉండు సో తస్మాత్ పరతస్పర ఇది భేదేనం వ్యపదేశాలు అదే పరము మయాశక్తియే పరము దానికంటే పరము అక్షర పరబ్రహ్మ అని భేదవ్యపదేశం చేశారు కాబట్టి ఇక్కడ ఆత్మరూపమైన బ్రహ్మను బోధించటము శృతి యొక్క తాత్పర్యం దక్కిస్తే కేవలము ప్రధానాన్ని చెప్పటం అందుకు ఇక్కడ శృతి యొక్క తాత్పర్యము లేదు నాత్ర ప్రధానం నామిత్ స్వతంత్రం తత్వం అభ్యుపగమస్మాదవ్యపదేశ ఇప్పుడు భిన్నముగా చెప్పారు అంటే భిన్నంగా చెప్పారంటే ప్రధానమనే స్వతంత్రమైన తత్వం ఒకటి కలదు దానికంటే భిన్నమైనది పరబ్రహ్మ అని కాదు అది కాదు భేదవ్యోపదేశం అసలు ప్రధానమనే స్వతంత్రతత్వాన్ని అంగీకరించి భేదవ్యోపదేశం చెప్పటం లేదు ఇక్కడ భేదవ్యపదేశం దేని మధ్య భేదవ్యపదేశము పరబ్రహ్మకి మాయాశక్తికి మధ్యన భేదవ్య ఉపదేశం ఈ మాయాశక్తి ఎటువంటిది స్వతంత్రమా కాదు పరబ్రహ్మని ఆశ్రయించి ఉండే శక్తి మాత్రమే అవ్యాసృతము సకల నామరూపాత్మక జగత్తు కంటే అది పరబ్రహ్మని ఆశ్రయించి శక్తి మాత్రము పరబ్రహ్మయే జగత్ కారణము అలా స్వతంత్రమైన ప్రధానం ఒకటి చెప్పి దానికంటే అతీతమైనది పరబ్రహ్మ అని కాబట్టి స్వతంత్రమైన ప్రధానాన్ని ఖండించే సందర్భంలో మనం భేదం చేపదేశమనే మాట వాడినా స్వతంత్రమైన ప్రధానాన్ని శుద్ధి ఏనాడూ అంగీకరించలేదు ఎది ప్రధానమీ కల్ప్యమానం శ్రుత్యవిరోధేన అవ్యాకృతాదిశబ్దవాచ్యం భూతసూక్ష్మం పరికల్ప్యేత పరికల్ప్యత చూడదా చూడు పరబ్రహ్మయే జగత్కారణము ఈ పరబ్రహ్మ జగత్కారణమైన సందర్భంలో మధ్యలో ఒక ఏజెంట్ ఒక ఉపాధిని మనం పెట్టి ఆ ఉపాధిని కల్పిద్దాము అంటే ఒకనొక శక్తి ద్వారా పరబ్రహ్మ జగత్కారణము అని మీరు కల్పించదలుచుకుంటే పరికల్ప్యత పరికల్ప్యత మీరు కల్పించదలుచుకుంటే కల్పించదు కానీ కల్పించేప్పుడు కొన్ని అంశాలు విస్మరించకూడదు అదేమిటంటే ఆ దానికి మీరు ప్రధానమని పేరు పెట్టినా పెట్టచ్చు ఆ ప్రధానానికి అర్థం ఏమిటంటే అవ్యాకృతము ఈ నామరూప నామరూపాత్మకమైన విగక్తి యొక్క మూలంలో ఉండే శక్తి స్వతంత్రము కాదు అది ఈశ్వరతంత్రము ఈశ్వరాధీనము ఉంటుంది పరమేశ్వరుని యొక్క శక్తిగా ఉంటుంది తప్పిస్తే స్వతంత్రమైన ప్రధానం మాత్రం కాదు కాబట్టి పరమేశ్వరుని యొక్క శక్తి పరమేశ్వర ఆశ్రతమైన మాయాశక్తి అవ్యాకృతము తద్వారా ఈ జగత్తు వచ్చినది తద్వారా జగత్తునకు పరమేశ్వరుడు కారణము అని కల్పిస్తే కల్పించవచ్చు దానికే అభ్యంతరం లేదు అంతేగాని స్వతంత్రమైన ప్రధానం అనేది ఒకటి అక్కడి నుంచి జగత్తు వచ్చింది చెప్పి ఆ తర్వాత పరబ్రహ్మ అవసరం లేదు కాబట్టి పరబ్రహ్మను తీసుకారేసి అలా చేయటానికి మాత్రం అంగీకారం కాదు తస్మాత్ భేదవ్యపదేశాత్వరోని బహ ప్రతిపాద కాబట్టి భేదవ్యపదేశము అక్షరాత్ పరత అనే భేదవ్యపదేశం ఏదైతే గలదో దానిని బట్టి పరమేశ్వరుడు మాత్రమే భూతయోని జగత్కారణము అనే విషయాన్ని ఈ మంత్రంలో అంటే ఎత్తదగద్రేశ్యమగ్రాహ్యం అనే మంత్రంలో ప్రతిపాదించడం అయినది కాబట్టి ముండకోపనిషత్తులో చెప్పిన జగత్కారణమైన తత్వము పరమేశ్వరుడే తప్ప ప్రధానము కాదు భుతశ్చ పరమేశ్వరో భూతయోని భూతయోని అంటే జగత్కారణము పరమేశ్వరుడు మాత్రమే అని చెప్పడానికి మరింతదనా హేతు ఉన్నదా ఉన్నది ఏమిటా హేతు రూపోయాస రూప ఉపన్యాసము వలన కూడా ఇప్పుడు ఒక ఉపన్యాసం ఉపన్యాసం అంటే ప్రసంగం నేను ఉపన్యాసం చెప్తాను చేస్తాను చేసి దేనికి కారణం ఏమిటి అని అడుగుతాను మీరు నాకు కారణం చెప్పాలి ఆ రూపోన్యాసాన్ని బట్టి కారణం చెప్పాలి చూడండి ఇక్కడ ఈ బంగారం దృష్ణాంతమే ఇక్కడ బంగారము నెక్లెస్ రూపంలో ఉన్నది అక్కడ కర్ణాభరణం రూపంలో ఉన్నది ఇక్కడ పాదాభరణం రూపంలో ఉన్నది ఇక్కడ వర్ధానం రూపంలో ఉన్నది అని చెప్పారు చెప్పి ఊరుకున్నా ఇప్పుడు ప్రశ్న అడుగుతూ చెప్తాను ఈ రూపములన్నిటికీ ఈ రూప ప్రపంచమునకంటకు కారణమేమి అలాగే చెప్తారా అయితే బంగారం కావడానికి మరేదో కారణం అని చెప్పారు ఇప్పుడు అటువంటి రూపోపన్యాసం ఒకటి ఉంది ఇక్కడ ముందుకోపని చెప్పారు ఈ రూపోన్యాసాన్ని బట్టి కూడా పర పరమేశ్వరుడే జగత్కారణం అని మీరు చెప్పాల్సి ఉంటుంది కానీ పరమేశ్వరుడు కాదు ప్రధానం అనేది ఉంది అది జగత్కారణం అని చెప్పడానికి అవకాశం ఉండదు అని సూత్రం రూపోస అతి చర స్మాజ్జాయే ప్రాణి ప్రాణప్రభుతీనా పృథివీపర్య తర్గముక్స్వతయో సర్వారాత్మకం మానం పశ్యా ఆ సూత్రాన్ని వివరిస్తున్నారు రూపోయాసాచ్చి అక్షరాత్పరతపర అని చెప్పడం అయినది అది అయిపోయిన తర్వాత ఇంకప్పుడు రూపోన్యాసాన్ని ప్రారంభించింది శృతి ఎలా ప్రా ఉపనిషత్తు మీరు ఇవన్నీ కుదురుతాయి ఆ వరుసలో ఏ తస్మాత్ జాయతే ప్రాణ మనస్సర్లేంద్రియాని చ యు అనిల అజ్ఞంతో అలా ప్రారంభమైన మంత్రం ఈ పరబ్రహ్మ నుండియే అంటే ఈ అక్షరము నుండియే ప్రాణము పుట్టును ప్రాణ ప్రాణ అంటే హిరణ్య గర్భుడు సకల జగత్తు యొక్క శక్తి స్వరూపుడు ప్రాణహానబడతాడు హిరణ్య గర్భుడు పుట్టును అక్కడి నుంచే ఈ పంచభూతాలు పృథ్వీ అప్తేజవాయు ఆకాశములు ఇవన్నీ పుట్టి ఈ సకల భౌతిక ప్రపంచము నిర్మాణమైనది అని చెప్పారు ఆ చెప్పడంలో ఎక్కడ మొదలుపెట్టారు ప్రాణం దగ్గర మొదలుపెట్టి ప్రాణం అంటే హిరణ్య గర్భుడు చూడండి పురాణాలలో దేన్ని బ్రహ్మా విష్ణువు వేసుకుంటున్న వివిధ నామాలతో పిలిచి దానికి వైదిక నామధేయం ఒక్కటే అది హిరణ్య గర్భ అక్కడ మళ్ళీ మూడు నాలుగు ఇలా ఏముండదు అదే హిరణ్య గర్భనామంతో గుర్తింపబడుతూ అదే ప్రాణశక్తి సో ఆ ప్రాణంతో మొదలుపెట్టి పృథివీ అంటే ఈ ఆకాశము వాయువు అలా మొదలుపెట్టి చిత్తజీవుని ఎక్కడ తేల్తారు పృథివీ అనే తత్వంతో మోస్ట్ గ్రాస్ గ్రాసెస్ట్ తత్వం వరకు చెప్పారు ఆ సృష్టిని చెప్పారు సృష్టి అంటే ప్రకటం అవటమే ఆ నుండి ఈ జగత్ కూడా ప్రకటమైనది ఆ భూతయోని అయిన పరంబ్రహ్మయే ఈ సర్వ వికారముల రూపంగా వికారములు వేరు వేరు రూపములకే వికారములు ప్రతి నగ ఒక వికారమే ఒకే బంగారం అన్ని నగలుగా ఉంది అన్ని వికారములుగా ఉన్నట్టుగా పరబ్రహ్మయే ఇన్ని ఈ జగత్తులో ఉండే పృథివీ చెప్తేదో వాయు ఆకాశ ఇన్ని వికారములుగా ఉన్నది అని రూపోపన్యాసాన్ని శృతి చెప్తోంది ఎలా చెప్తోందంటే అగ్నిర్మూర్ధ చక్షుష్రీచంద్ర సూర్యౌ దిశ్రోత్రే వాగ్వివృతాశ్చేదా వాయుప్రాణ హృదయం విశ్వమస్య కద్యాం పృథివీ ఏష సర్వభూతాంతరాత్మా అగ్ని అంటే ద్విలోకం సూర్యుడు సంచరించే నక్షత్ర మండలానికి అగ్ని అని పేరు అది చానుగ్యంలో ఉంది అగ్నిర్వాద అశోలోకోక అది ఈ పరబ్రహ్మ యొక్క తల అని రూపోపన్యాసం చేస్తున్నారు రూపాన్ని చెప్తున్నారు ఆ ద్విలోకము పరబ్రహ్మ యొక్క తల కాబట్టి ద్విలోకం తల కళ్ళు ఏమవుతాయి చక్షుషి చంద్ర సూర్యవు సూర్యుడు చంద్రుడు కళ్ళు అలాగే ఉంటుంది కదండీ ఇప్పుడు అలా ఊహ చేయాలి అంతేకాని మళ్ళీ ఆ ఊహకి ఆ కల్పన ఆ రూపానికి భంగం కలిగి ఇట్లా ఆలోచించకూడదు తెలిసిందండి సో ఆ పైన ఉండే నక్షత్ర మండలము తల అప్పుడు చంద్ర సూర్యులే కన్నులు చక్షుషి చంద్ర సూర్యవు మరి చెవులేమిటి నా దిక్కులే చెవులు నాలుగు దిక్కులు నాలుగు చెవులు ఉంటాయి నాలుగు చెవు ఇక్కడ నాలుగు రెండు కాదండి ఇక తిరిగితే దక్షిణము ఉత్తరము చెవులు ఇలా తిరిగితే తూర్పు పడమరా చెవులు అది లెక్క ఊరికే అంత మాత్రమే కల్పన అంతకు మించి దాన్ని మీరు పొడుగు జేవుకి దిద్దులు పెట్టుకున్నాడా లేదా అలా మొదలు పెట్టద్దు ఎందుకంటే ఇది ఊరికే రూపాన్యాసం అంటే ఆ పరమేశ్వరుడే ఇది సర్వంగా ఉన్నాడని చెప్పడం కోసం వచ్చిన మంత్రం ఎందుకంటే ఇలాంటివి చెప్తున్నానంటే లోకంలో ఈ రూపం మీద ఫిక్సేషన్ చాలా పెరిగిపోయింది నిన్న వస్తు మా మిత్రుడు మా బ్రహ్మచారి మిత్రుడు తీసుకొస్తున్నాను నన్ను వస్తుంటే చూశాను మొట్టమొదట అక్కడ జంక్షన్లో మనిషి తిరిగేందుకు చూడలేదు కానీ మూడు విగ్రహాలు ఉన్నాయి పక్క పక్కన మూడు మొట్టమొదటి ఎన్టీఆర్ గారి విగ్రహం మొట్టమొదటి ఎన్టీఆర్ని పోల్చు పోల్చుకోవచ్చు అంత అంతవరకు నయం వస్తాం పోలిక ఉంది కొద్దు కొన్ని చోట్ల పోలిక లేదు అసలు అంతవరకు నయం ఏదో ఇలా చేపిచ్చాడు నెచ్చం టోపిచ్చాడు మొత్తానికి ఎన్టీఆర్ గారు ఆ పక్కనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇది పోలిక అయిపోయే విగ్రహాలు అయిపోయిందనుకుంటే ఆ పక్కన వస్తే ఇంకో విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహం అన్నీ కలిపి ఒకే జంక్షన్ లో బస్సు టర్న్ తీసుకుంది అడ్డు వస్తుందా ఒక విగ్రహం లేకపోతే విగ్రహాలు ఎన్నో మొన్నో ఏదో జంక్షన్ లో విగ్రహం పెట్టడానికి దెబ్బలు ఎందుకండి ఊనీ పాట లేకపోతే విగ్రహాలు మీరు విగ్రహాలు ఆ రూపం మీద పిచ్చి పెరిగిపోతుంది అలాగే దేవాలయం కూడా ఏదో దేవాలయం అని కట్టాము ఏదో బాలాజీ అనో శివానో కట్టాము శివుడు ఏదో శివుడికి రిలేటెడ్ ఒకటి ఉండేది అలాగే వస్తాయి వీళ్ళు హ్యాపీగా చెట్లు పెంచి మొక్కలు పెంచి పువ్వులు అవి పెంచాలి కానీ అయితే కొంత ఖాళీ స్థలంలో పది మంది వేదవాళ్ళకి అన్నదానం అలాంటిది ఏదైనా చేయాలి కానీ ఆ స్థలం అంతా ఆక్రమించేసి హనుమతుడు బొమ్మ మరోబొమ్మ సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ సాయిబాబా బొమ్మ ఎక్కడ చూసినా బొమ్మలు పెట్టేసి కూర్చున్న తర్వాత ఏం చేస్తారు ఈ పిచ్చి పెరిగిపోయింది లోకంలో అలా ఉండకూడదు రూపము ఒక తత్వం వైపు దారితీసేదే కానీ రూపము ఎనిసల్ఫ్ అదే అండి ఫైనల్ కాదు ఎనీవే ఇక్కడ చూడండి రూపోపన్యాసం అలా ఉండదు ఇలా ఉపాసన చేయకుండా దీన్ని విశ్వరూపోపాసన అంటారు అంటే జగత్ అంతనే కూడా ఆ ఈశ్వరుల రూపంగా మనం భావనకి వస్తాం విశ్వాస జగత్ అని అర్థం వాద్వివృతాశ్చర్వేద మరి ఆయన రూపం గలవాడైతే ఆయనకి వాక్ ఉంటుంది కదా వాగింద్రియం ఉంది ఏమిటది ప్రకటమయ్యే వేదములే వాయింద్రియము వివృతములు అంటే ప్రకటమైన వేదములు మరి ఆయన గాలి పీరుస్తాడ పెడతడా పీల్చి విదిలి పెడతాడ ఉంది అదేమిటి వాయు వాయు ప్రాణ ఉచ్ఛ్వాస ఈ వీచే గాలియే అది ఎంత బాగుందో చూడండి గాలి వీల్తోందంటే దేవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకుంటున్నాడంటే అంత అద్భుతంగా ఉంది ఆ కల్పన హృదయం విశ్వమశ ఈ సకల జగత్తు కూడా ఆయన యొక్క హృదయము సకల ప్రాణికోటి కూడా ఆయన హృదయము ఆయన పాదాలేమిటి పృథివీ నేలయే ఆయన పాదములు ఇవి వివచనం బహుచనం దాని గురించి మీరు పెట్టుకోవద్దు ఇక్కడ మనం మరి వేళ్ళు ఏమిటో నడకూడదు ఇదే దృష్టాంతం అంటే ఈ పృథ్వీ లోకమే పాదములు ఈయన ఈ పరమేశ్వరుడు ఉన్నాడు ఈ విధంగా బ్రహ్మాండ రూపంగా ఉండే అంతటి తా ఆగిపోయాడని మీరు అనుకోద్దు సర్వభూతాంతరాత్మ ఒకవైపున సమష్టి బ్రహ్మాండంగా ఉన్నాడు ఇంకోవైపున ఏదలో దోమలో చేమలో మనిషిలో మాకులో అన్నింట్లోనూ కూడా అంతరాత్మగా ఉన్నాడు అని చెప్పారు ఈ రూపోన్యాసం ఈ రూపోపన్యాసాన్ని బట్టి జడమైన ప్రధానం జగత్తుగా తయారైనట్టుందా లేకపోతే చేతన పరబ్రహ్మయే జగద్రూపంగా ప్రకటమయ్యాడు అన్నట్టుగా తెలుసుకోండి స్పష్టంగా ఇక్కడ ప్రధానం కాదు ఇది జగతత్వం కాదయా ఆ పరమాత్మయే ఈ జగద్రూపంగా ప్రకటమయ్యాడు అని స్పష్టంగా తెలుసుకోని ఉంది తచ్చ పరమేశ్వరస్య ఉచితం సర్వక సర్వ వికారణత్వాత్ కాబట్టి ఇటువంటి రూపోన్యాసము రూపము యొక్క ఉపన్యాసము ఆ పరమేశ్వరుడే జగత్ కారణం అన్నప్పుడు ఉచితంగా ఉంటుంది తప్ప ఉచితంగా ఉంటుంది ఎందుకంటే ఈ వికారములన్నీ కూడా ఈ పృథివీ వాయువు మొదలైన వికారములన్నీ కూడా పరమేశ్వరుడే ఆ విధంగా ప్రకటమైనాడు కనుక ఇక్కడ పరమేశ్వరుడే భూతయోని నారీర శతన్ మహిమ అల్పమైన మహిమ జీవుడు వాడికి సంబంధించిన ఉపన్యాసం ఇది అంటే తత్వం కాబట్టి జీవుడిక్కడ భూతయోని కాదు నాపి ప్రధానస్ అయం రూపోపన్యాస సంభవతి సర్వూతాంతరాత్మత్వా సంభవాత్ ప్రధానమే ఈ జగద్రూపంగా ప్రకటమైనది పరబ్రహ్మ కాదు అని మీరు చెప్పినప్పుడు అది కూడా ఈ రూపోపన్యాసానికి అనుకూలం కాదు ఎందుకంటే సరే సూర్యుడు రూపంగా ప్రధానం ఉన్నది సూర్యుడు భూమి రూపంగా ప్రధానం ఉన్నది అని జడములన్నీ ప్రధానములుగా యొక్క వికారములను మీరు చెప్పచ్చు కానీ సర్వభూతాంతరాత్మ సర్వప్రాణుల హృదయంలో ఉండి నియమించే ఆ చైతన్య శక్తి అనే మాట అది ప్రధానానికి జడమైన ప్రధానానికి వర్తించదు కాబట్టి పృథివీ అన్నప్పుడు ప్రధానమని చెప్పిన సర్వభూతాంతరాత్మ అన్నప్పుడు ప్రధానమే చూడదు అక్కడ కనుక ఇక్కడ ప్రధానము యొక్క ప్రసక్తి లేదు రూపోన్యాసము పరమాత్మకే తస్మాత్ పరమేశ్వర ఏ భూతయోని నేతరౌ ఇది గమ్యతే కాబట్టి భూతయోని పరమేశ్వరుడే గాని ఆ ఇతరములు రెండు ఏమిటది ప్రధానము జీవుడు కాదు అని మనకి స్పష్టమైంది కథం పునః భూతయో అయం రూపోపన్యాస్యతే అయితే ఒక ప్రశ్న ఉన్నది దీన్ని ఇంకా కంక్లూడ్ చేసేస్తున్నారు కంక్లూడ్ చేసేప్పుడు ఒక చిన్న ప్రశ్న ఈ రూపోన్యాసము ఈ రూపము యొక్క ఉపన్యాసం అంటే ఆ శ్లోకం అగ్నిర్మూర్ఘ అనే మంత్రం ఇది ఆ భూతయోని యొక్క రూపమే అని నువ్వు ఎలా చెప్పగలవు మరో దాని రూపమేమో నువ్వు ఎలా చెప్పగలవు అంటే ప్రకరణ చూడు ఇది భూతయోని గురించి మొదలుపెట్టి ఈ జగత్తు అంతా కూడా ఆ భూతయోని నుంచి బయలుదేరింది అక్షరము పరబ్రహ్మాన్ని చెప్పి చెప్పి చెప్పి సగం పుస్తకం ఉపనిషత్తు అక్కడ చెప్పిన రూపోపన్యాసము ఆ భూతయోని అయిన పరబ్రహ్మ యొక్క రూపోపన్యాసం అవుతుందా అయితే మరో దాని రూపోపన్యాసం అవుతుంది అది ప్రకరణం ఒకటి ఉంది కదండి ఆ ప్రకరణంలో ఆ ప్రకరణాన్ని బట్టి ఇది అక్షర పరబ్రహ్మ యొక్క రూపోపన్యాసమే మరొకటి కాదు అని ఒక హేతు చెప్పారు ఇంకో హేతువుష ఇది చ ప్రకృతానుకర్షణ ఆ మంత్రంలో పృథివీ యేష సర్వభూతాంతరాత్మాషి అయితే ఈ తత్వము అని ఈ తత్వము అనే ఆ ప్రణవును దేనిని బోధిస్తుంది అంతకుముందు చెప్పినటువంటి అక్షర పరబ్రహ్మకే నిర్దేశిస్తుంది కాబట్టి ప్రకరణాన్ని బట్టి యశహ లేకపోయినా ప్రకరణాన్ని బట్టి పరబ్రహ్మ యొక్క రూపమే అని మనం చెప్పచ్చు పైగా ఏష కూడా ఉంది కనుక అది పరబ్రహ్మ యొక్క రూపోన్యాసమే భూతయో ఏ తస్మాయతే ప్రా ఏషర్వభూతాంతరాత్మాచనం భూతయోని విషయమే కారణం మంత్రంలో భూతయోని పరిపశ్యంతి ధీరా ఆ భూతయోని అంటే సర్వజగత్కారణమైన దానిని ఆ వివేకవంతులు తెలుసుకుంటారు అని చెప్పి ఏ తస్మా ధ్యాయతే ప్రాణ దీని నుండి ఆ హిరణ్య గర్భుడు పుట్టాడు ఏష సర్వాంతరాత్మ ఇది సర్వ ప్రాణుల హృదయంలో అంతరాత్మయన్నది అన్నప్పుడు ఆ దీని నుండి అంటే దేని ఏం చెబుతుందండి అక్షర పర ఇది అంటే ఏదవుతుంది అక్షర పరం బ్రహ్మ అటువంటి ఏతశబ్ద ప్రయోగం చేత ఇక్కడ అక్షర పర బ్రహ్మయే ఈ రూపము యొక్క ఉపన్యాసంలో తము అంతేకాని రూపోపన్యాసం మరోదాన్ని మరోదాన్ని కాదు ఉదాహరణ యథ ఉపాధ్యాయ ప్రకృత ఏతస్మాదీష్దవేదాంగపారగనం ఉపాధ్యాయ విషయ స్కూల్ కు వెళ్ళారు అక్కడ ఉపాధ్యాయుడు ఒక మనిషి నిలకడు ఉన్నాడు ఇప్పుడు ఏమని చెప్పారంటే చూడండి ఈ మనిషి ఈ స్కూల్కి ఉపాధ్యాయుడు అని మొదటి వాక్యం చెప్పి ఏషాత అధీష్వ అని రెండో మాట చెప్పారు రే నువ్వు ఈయన దగ్గర చదువుకో అని రెండో మాట చెప్పారు మూడో మాట ఏం చెప్పారు ఏష వేద వేదాంగ పారట ఈయన వేదములు వేదాంగములలో నిష్ణాతుడు అని చెప్పారు మూడు వాక్యాలు చెప్పారు ఈ గురుకులానికి ఉపాధ్యాయుడు నువ్వు ఈయన దగ్గర చదువుకో ఈయన వేద వేదాంగ పారగుడు అంటే ఇప్పుడు ఈ మూడు వాక్యాల్లో ఒక తత్వాన్ని చెప్పారా రెండు మూడు తత్వాన్ని చెప్పారా ఒకే తత్వాన్ని చెప్పారు వేద వేదాంగ పారగుడు ఈ ఉపాధ్యాయుడు అవుతాడా లేకపోతే పై నుంచి అవ్వడం ఇంకో హడ్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ రూపోపన్యాసము ఆ భూతయోని పరబ్రహ్మకి చెందినదే కాని మరొకటి కాదు కతం పునః అదృశ్యత్వాదిగుణక భూతయో విగ్రహవ్రూపం సంభవతి ఏమండి ఆ పరబ్రహ్మ గురించి మీరు ఏమని చెప్పారు ఆ అగ్రాహ్యం పట్టుకోవడానికి కుదరదు దానికి రూపం లేదు అని మొదలుపెట్టారు ఆ ముందుకు వచ్చి వచ్చి వచ్చి రూపోపన్యాసం చేశారు ఈ రూపోపన్యాసం మరో దాంట్లో అయి ఉంటుందేమోనండి అంటే కాదు కాదు కాదు కాదు దీన్నే ఈ పరబ్రహ్మదే అని దగ్గ బజాయించి చెప్తున్నారు మరి రూపము లేని పరబ్రహ్మకి విగ్రహము అంటే చేతులు కాళ్ళు ముక్కు అని ఇలా మొదలుపెట్టి కళ్ళు అని ఒక విగ్రహముతో కూడిన రూపము అంటే ఒక దేహాన్ని మనుష్య దేహాన్ని పోలిన రూపము ఇదికే ఏదో రూపం కూడా కాదు అది ఎలా సంభవిస్తుంది అని ప్రశ్నించారు ఇది ఆఖరి ప్రశ్న దాంతో ఈ ప్రకరణం పూర్తవుతుంది చాలా చక్కటి ప్రశ్న సర్వాత్మత్వ వివక్షయా ఇదముచ్యతే నో విగ్రహవత్వ వివక్షయా ఇది అదోషం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే వాక్య విచారం సూక్ష్మంగానే ఉంటుంది ఆ పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండమే ఆ ద్విలోకము ఆయన తల చంద్రుడు సూర్యుడు ఆయన కళ్ళు మేఘములు ఆయన కేశములు వర్షము ఆయన యొక్క ఉదరంలో జలము భూమి ఆయన కాళ్ళు గాలి ఆయన ఊపిరి అంటే దాని అర్థం ఓ పెద్ద మనిషి ఓ అలా నిలబడిపోయి ఈ కళ్ళు ఈ చంద్రుడి నువ్వు కంటి కింద సూర్యుడు నువ్వు కంటి కింద పెట్టేసుకుని ఈ మేఘాలన్ని జుట్టు కింద పెట్టేసి అప్పుడప్పుడు దూకుంటూ అక్కడ నిలబడి ఉన్నాడు విగ్రహం అని చెప్పడానికి చెప్పినట్టుందా ఆ అప్పుడే తలకే అవ్వకూడదు అలా చెప్పినట్టుందా లేక ఇక్కడ ఒక విగ్రహం చెప్పడం ముందు తాత్పర్యం కాదండి ఈ సర్వము పరమేశ్వరుడని చెప్పడమే అభిప్రాయము అన్నట్టుందా నీకు ఉంది రెండవదే ఉంది అంతేగాని ఆయనకి రెండు కళ్ళు ఉంటాయని రెండు కళ్ళు ఉంటాయంటే మరి మరోతోడు మూడు కళ్ళు ఉంటాయని చెప్పారు దానికేం ఇస్తారు చేతులు చెప్పనే లేదు అసలు చేతులు లేనివాడా ఏమి ఇలా మొదలు ఒక విగ్రహమును చెప్పడం ముందు తాత్పర్యం కాదు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే మొత్తం ఇక్కడ మనం ఇప్పుడు సూర్యుడు చంద్రుడు చెప్పారు ఆ మామిడి చెట్టు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఈ మామిడి చెట్టు దేవుడు కాదా అలా మొదలు పెట్టకూడదు సర్వము ఆ పరమాత్మ ప్రతి కణము ఆ పరమేశ్వరుడే అని సర్వాత్మభావము ఉంటారు దాన్ని చెప్పటం కోసం పొయ్యటిగ్గా చెప్పారు పొయ్యిటిక్గా ఎక్కడ మొదలుపెట్టారు ద్విలోకంలో మొదలుపెట్టి పృథ్వీలోకం దాకా కవర్ చేసుకొచ్చారు ఆ కవర్ చేయటంలో చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు అంటే మనకు మనస్సుకి తేలిగ్గా వస్తుందని కొయట్రీలో అలా చెప్తారు మరి ముఖనిషత్రులు పొయ్యిటిక్గా ఉంటాయి అందుకోసం చెప్పారు అంతేగాని దేవుడు ఓ విగ్రహం ఒకటి ఓ దేహం ఒకటి కట్టి కలిగి ఉంటాడని దేహం ఆయనకుంటే దోమలు కొడతాయి ఆయనకు కూడా నిజంగా ఇప్పుడు మనకి దేహం ఉంటుంది దోమలు కొంటున్నాయా లేదా ఆయన కూడా దోహం దోమలు ఆయన కూడా ఓడోమాసం రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాని అభిప్రాయం ఏంటంటే ఆయన సర్వాత్మస్వరూపుడని చెప్పడమే అభిప్రాయం కానీ ఓ పర్టికులర్ విగ్రహంతో డ్రెస్అప్ చేసేసుకుని అలాంటి ఎప్పుడు అలా డ్రెస్ చేసుకునే సిద్ధంగా అలా ఉంటుంది అక్కడ కాదు అని అభిప్రాయం అయితే రూపాన్ని ధ్యానం చేయొచ్చు ఆ లెవెల్లో రూప ధ్యానము దానికి ఉండే యోగ్యత దానికి ఉండదు అదో సౌందర్యం రూపములన్నీ కూడా రూపములు ఈశ్వరుని రూపములే కానీ ఒక సమన్వయమైన దృష్టి ఉండాలి ఈ రూపమే దేవుడు ఇంకే రూపం దేవుడు కాదు అనే ఈ ధోరణి చూసారా ఇది ఆ విగ్రహవత్వమే సత్యం అనుకునే భ్రమనించి దేవుడికి నిజంగా విగ్రహమే ఉందనుకోండి అప్పుడు ఏదో ఒక విగ్రహమే కరెక్ట్ అవుతుంది కానీ ఇన్ని విగ్రహాలు కరెక్ట్ అవుతుంది కాబట్టి సర్వాత్మభావంలో ఈశ్వరుడు ఉంటాడు ఆయనకి యథార్థంగా రూపం లేనివాడు అన్ని రూపములు ఆయన రూపములే అలాగే స్వీకరించారు దానికో దృష్టాంతం అహమన్న అహమన్నాదహ ఇత్యాధిపతి ఎంత అద్భుతమైన దృష్టాంతం అది క్షైత్రియంలో ఉన్నది అహమన్నహ అహం నేను అన్నహ చిన్న చిన్నబడే ఆహారము నేనే తినేవాడను నేనే ఉంది అంటే ఇక్కడ విష అర్థం ఏంటి మేము అంటే ఆత్మ ఆత్మ కంసంలో ఉన్న అన్నము అనే అర్థం దానికి అది కదా అర్థం ఆత్మ కంసంలో ఉన్న అన్నము అంటే కంసంలో ఉన్న అన్నం జడ అవుతుంది ఆత్మ అన్నమును తినేది అంటే వీడు ఆత్మ అవుతాడు ఇంకా మిగతాది ఏది ఆత్మతాడు అక్కడ అహమన్నహ అహమన్న అహమన్నం అహమన్నాదహ అంటే అర్థం ఏంటంటే ఈ జడమైన దృశ్య జగత్తు సర్వము చేతనుడైన ప్రాణికోటి సర్వము ఒకే ఆత్మ అని సర్వాత్మభావాన్ని చెప్పడం కోసం చెప్పారంటే ఇస్తే ఈ కంఠంలో ఉన్న అన్నం మాత్రమే ఆత్మ అని చెప్పడం కోసం చెప్పదు లేకపోతే ఆత్మలా ఉంటుందండి అన్నం అన్నంలాగా విడివిడిగా మితులు మితుకులుగా ఉంటుంది అని అందుకోసం కాదు కాబట్టికార్డు సరపడుతుంది ఆ విషయాన్ని మనం గమనించాలి సో సర్వాత్మభావాన్ని అహమన్నం అహమన్నాదహా దిగ్గిరి కూడా సర్వాత్మభావమే అలాగే అగ్నిర్మూర్ధ అక్కడ కూడా సర్వాత్మభావం అనేది చెప్పడం అనేది తాత్పర్యము కాబట్టి ముందకోపనిషత్తులో ప్రతిపాదించినటువంటి జగత్ కారణము పరమేశ్వరుడు తక్కువ మరి కాదు మీకు భాష్యంలో అక్కడ అన్యే పునర్మన్యంతే ఒక చిన్న చర్చ అది పెద్ద విషయం ఏంటో ఒక టెక్నికల్ పాయింట్ చెప్పి ఆ టెక్నికల్ పాయింట్ ఏమిటంటే ఇది రూపోపన్యాసమా సృష్టి ఉపన్యాసమా అని చర్చ చేశాను ఈ పృథివీ అంతరిక్షము ఇవన్నీ ఆ దేవుడు రూపాలని ఉపన్యసిస్తున్నట్టే వీటన్నింటినీ ఆయన సృష్టించాడు అని ఉపన్యాసమా అని చర్చ చేశాడు ఈ చర్చకి రిలవెన్స్ ఏమిటి రూపం వేరు సృష్టి వేరైతే రిలవెన్స్ దేవుడు రూపం ఒకటి ఉంది అది వేరే ఆయన చేత సృష్టింపబడ్డ జగత్తు వేరే అన్నప్పుడు ఈ చె ఈ ఉపన్యాసము ఇది రూపానికి చెందిందా సృష్టికి చెందిందా అనే కానీ దేవుడికి సృష్టి కంటే భిన్నమైన రూపము లేనే ఈ సృష్టియే ఆయన యొక్క రూపం ఈ సకల జగత్తు ఆయన రూపం ఇంతకు భిన్నంగా మరో రూపం దేవుడికి లేనే లేదు అంచేతనే ఎప్పుడైతే అభిన్న నిమిత్తోపాదానం అని చెప్పారో రూపమే సృష్టి సృష్టియే రూపము అలా కాకుండా కుమ్మరివాడు కుండ అక్కడ సృష్టికర్త వేరు సృష్టి వేరు అక్కడ రూపం ఏమిటి కుమ్మరివాడు రూపం అంటే కుండ రూపము అని చెప్పలేరు ఈ కుండ గురించి ఇది కుమ్మరివాడి రూపము అని చెప్పారా చెప్పడం కుమ్మరివాడి అంటే నల్లగా ఉంటుందండి రెండు పెద్ద బొద్దె కూడా ఉంటుంది అలాగేదో చెప్పాల్సి ఉంటుంది ఆయన సృష్టి ఏమిటి అంటే కొండ చూపించాలి దేవుడి దగ్గర దేవుడి రూపం ఏమిటి అంటే ఇలా రెండు చేతులు నాలుగు కాళ్ళు ఉంటాయి నాలుగు రెండు చేతుల కాళ్ళు నాలుగు చేతులు ఉంటాయి ఆయన సృష్టి ఏమిటి ఇది అలా కుటాలి అలా వేదాంతంలో కుటరు ఎందుకంటే రూపం వేరు సృష్టి వేరు కాదు దేవుడి రూపమేమి ఇదిగో ఇది జీలోకము ఇది పృథ్వీ లోకము ఇదంతా దేవుడి రూపమే దేవుడు సృష్టి ఏది ఇదంతా దేవుడు సృష్టి కాబట్టి రూపము సృష్టి ఒకటే అది అక్కడ చర్చ యొక్క సారాంశం దాన్ని కొంచెం ప్రత్యనికంగా లాగారు దాని గురించి మీరు చెంత చేయకండి అక్కడతో వ్యాధికరణం పూర్తయిం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదావి పూర్ణమేగా సృష్యే ఓం శాంతి శాంతి శాంతి